కవీనాముపమిశ్రవస్తమేరాజం బ్రహ్మణను దాగ్రీ మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా కణేష్మదే స్థిరైరంగైస్తుమదేవదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టో అరిష్టనే స్తినో బృహస్పతి శాంతి శాంతి శాంతి అథ హైనం భాగవైదర్భ పచ్చ భగవన్ కచ్చే దేవా విధారయంతే కతర ఏత అథ అంటే తరువాత ఎనం ఈ పిప్పలాదమహర్షిని వైదర్భి భాగవ విదర్భదేశస్థుడైన భాగవుడు వ ప్రచ్ఛ ప్రశ్నించట అంటే నాగపూర్ నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఆయన ప్రశ్నించారు కుప్పలాదు సో ఎవనీ భగవన్ అంటే ఓ పూజనీయా అని సంబోధించి ప్రజాం విధారయంతే ప్రజాం అంటే దేహం అని అర్థం ఈ మనుష్యదే మనుష్యదేహాన్ని ప్రధానంగా చెప్తాం అన్ని దేహాలకి అది వర్తిస్తుంది ఈ మనుష్యదేహమును కత్యేవ దేవాహ విధారయంతే ఎంతమంది దేవతలు నిలబెడుతున్నారు ధరించి ఉంచుట ధరించుట అంటే నిలబెట్టడం సో ఎందుకంటే మనుష్య దేహం అన్నది అది అన్ని అంశములు ఒక చోటుకి చేరి చేరిన సంఘాతం దాన్ని అలా చేర్చి ఆ అంశములను ఒక ప్రణాళికబద్ధంగా ఒక మోతాదులో ఒక పాళ్ళలో దాన్ని అలా నిలబెట్టాలి పంచభూతాలే ఇప్పుడు ఇల్లు అంటే ఇల్లు అంటే మట్టేగా సిమెంట్ అంటే కూడా పృథివే అన్నీ అంతా పృథివే పృథివీనూ ఆకాశం ఇలాంటి పంచభూతాలే ఇల్లు దాంట్లో పృథివీ పాలు ఎక్కువ సో ఇటకల ఇల్లు అంటే ఇటకలు రాశికి ఇంటికి తెలలేదు ఇటకల రాశిని ఓ పద్ధతిలో వాటిని నిలబెట్టాలి ఆ సిమెంట్ ఉండాలి సో విత్ ఇన్ ది సేమ్ బ్రిక్ బ్రిక్లో కూడా మట్టిని మట్టిని ఇలా పోగేస్తే బ్రిక్ అవుతుందా ఆ బ్రిక్ లాగా దాన్ని నిలబెట్టేట్లా ఉండాలి మట్టిని బ్రిక్లా నిలబెట్టాలి బ్రిక్లన్నింటినీ కలిపి ఇంటిలా నిలబెట్టాలి సో ఒక సిమెంటింగ్ ఏజెంట్ ఒకటి ఉండాలి అప్పుడే పంచభూతాలు ఇల్లు అవుతుంది అదేవిధంగా మనం తినే ఆహారం ఆహారం సంచిలోపు వస్తే అవడు ఆహారాన్ని ప్రాణ ఒక నిలబెట్టేటువంటి ప్రిన్సిపుల్ ఒకటి ఉండాలి అదే ప్రాణశక్తి దానికే వస్తున్నావు సో ఎన్ని దేవతలు ఈ దేహమును నిలబడుతున్నాయి కచ్చేవ దేవా ఈ దేవతా శబ్దము చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే అసురులు రాక్ దేవతలు యుద్ధము అనేది ఎప్పుడైతే సరిగ్గా అర్థం చేసుకోలేదో అప్పుడే ఆ పదాలకు ఉండేటువంటి గంభీరమైన అర్థం అప్పుడే చెడుతాయి అప్పుడే ఇట్ ఈస్ లాస్ట్ సో బృహదారంకం చాలాసార్లు నేను మీకు మనవి చేశాను బృహదారంకంలో చెప్తారు అసురులు రాక్ష అసురులు దేవతలు దేవ సంగ్రామం దేవాసుర సంగ్రామం అంటే మన హృదయంలో ప్రతిరోజు జరిగేటువంటి సంగ్రామం అనేది ఇదే దేవాసుర సంగ్రామం సో యూ హ్యావ్ టు విన్ ఎ బ్యాటిల్ ఎగ్నెస్ట్ యువర్ ఓన్ థింకింగ్ సో ఆ రిలంట్లెస్గా థాట్ ప్రాసెస్ అలా నడిచిపోతూ ఉంటుంది మనిషి యాక్ట్ చేస్తున్నాడంటే ఆ థాట్స్ బిహైండ్ అవి యాక్ట్ చేయిస్తాయి ఆ సంగతి మనం మర్చిపోకూడదు యాక్షన్ వెనకాల నుంచి నడిపించేటువంటిది మనస్సు ఆ మనస్సు అడ్డు ఆపు లేకుండా అలాగ ప్రవహిస్తూనే ఉంటుంది భావన తర్వాత ఒక ఒక ఒక తర్వాత మరో వృత్తి సో ఈ ఈ మనస్సు యొక్క వృత్తి చేత ప్రేరేపితుడై వీడు పొరపాటు చేస్తూ ఉంటాడు ఈ మనస్సు సరిగ్గా పనిచేయట్లేదని తెలుస్తూనే ఉంటాడు వివేకం గలవాడికి అది కూడా తెలియని వాడికి ఏం మాట్లాడతాం వాడు అజ్ఞాని అంటారు సో మళ్ళాగా వేదాంతం చదువుకుని వాళ్ళకి తెలుస్తూ ఈ మనస్సు ఇది ఒక తప్పు డైరెక్షన్లో వెళ్తుంది అని తెలుస్తూ సో తెలిసినప్పుడు మీరు కెన్ యూ విన్ ది బ్యాటిల్ ఎగ్నెస్ ది మైండ్ ఇప్పుడు ఎవరైనా అవమానం చేశారనుకోండి ఏం దృష్టాంతం ఇవాలో తోచక నేను ఎవో ఇలాంటి దృష్టాంతాలు ఇష్టం ఉంటాను అప్లై టు ది రెగ్యులర్ లైఫ్ అని ఒక ఆశ ఎవరైనా అవమానం చేశారనుకోండి వెంటనే ఏమనిపిస్తుంది గీత చదువుకున్న మనలాంటి పోటీ అనిపిస్తుంది మానావమానయోస్ తుల్య అలా చెప్పాడు మనావమానాలు రెండింటి విషయంలోనూ మనం తుల్యంగా ఉండాలి ఎదురువాడు అవమానం చేసినప్పుడు కూడా మనం సైలెంట్గా అంతర్ముఖంగా చిరునవ్వు నవ్వుకుని ఊరుకోవచ్చు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది దాంట్లో ఉండే మహిమ మనకి తెలుస్తూ ఉంటుంది కూడా లేకపోతే అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది తెలుస్తూ ఉంటుంది సో ఇది దేవవృత్తి ఇంకా అసుర ఎలా ఉంటుంది వాడు నన్ను అవమానం చేశాడు అని ఈగో ఏం చేస్తుందంటే ఒక ఒక ప్రాబ్లం కింద ప్రజెంట్ చేస్తుంది ఐ వాజ్ ఇన్సల్టేట్ అనేది ఒక ప్రాబ్లం హూస్ ప్రాబ్లం ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం ఇట్ ఈస్ ది ఈగోస్ ప్రాబ్లం సో నేను ఎప్పుడైతే ఈగోకి నాకు అభేదం వచ్చి పడిపోయిందో అజ్ఞానం చేత ఈగోస్ ప్రాబ్లం బికమ్స్ మై ప్రాబ్లం సో కాబట్టి అది అసుర వృత్తి ఇది నా ప్రాబ్లం కాదు ఐఎమ్ నాట్ ది థింకర్ ఐఎమ్ ది నోవర్ బిహైండ్ ది థింకర్ ఐఎమ్ ది సాక్షి తర్వాత శ్రీకృష్ణుడు ఇలా బోధించాడు కాబట్టి సాక్షి అన్నవాడు మనవమానయోస్థుల్య ఉంటాడు ఇది దేవ వృత్తి ఈ రెండు వృత్తులు మీ మనస్సులో వస్తాయి ఇప్పుడు ఏది నెగ్గుతుందంటారు చెప్ప ఒకప్పుడు దేవవృత్తిని ఎగ్గచ్చు పాఠం చదువుకునే టైంలో దేవవృత్తి బాగా బలంగా నెగ్గుతూ ఉంటుంది మళ్ళీ సంసారంలోకి వెళ్ళగానే అసురవృత్తే నెగ్గుతుంది అది అసురులకి విజయం దేవతలకి పరాజయం పాఠం చదివే టైంలో దేవవృత్తి నెగ్గుతుంది ఇది దేవతలకి విజయం అసురులకి పరాజయం ఎంతో బాగా రాస్తారు శంకర్ ఇది దేవాసుర సంగ్రామం ఈ బేసిక్ ప్రిన్సిపుల్ ఎప్పుడైతే మనం మనం మరిచిపోయి దేవతలు రాక్షసులు దెబ్బలాడుకున్నారు అని ఎప్పుడైతే పెట్టుకున్నామో ఈ ఎక్కడ దెబ్బలాడుకున్నారు దేవతలు రాక్షసులు ఎక్కడ దెబ్బలాడుకున్నారంటారు ఆకాశంలో దెబ్బలాడుకున్నారా నేల మీద దెబ్బలాడుకున్నారా ఆకాశంలో దెబ్బలాడుకుని ఉండాలి ఏమండే మరి అయితే ఈ పురాణంలో భాగవతంలో అక్కడ నేను చూస్తూ ఉంటాను భూమి పపాత అని వాడు కొట్టిన దెబ్బకి వృత్రాసురుడు కొట్టిన దెబ్బకి ఇంద్రుడి వద్యన నేల మీద పడింది మరి ఇప్పుడు ఇప్పుడు దెబ్బలాంటి నేల మీద జరిగినట్టే ఆకాశంలో జరిగినట్ట అంత ప్రాబ్లం కాబట్టి ఈ దేవాసుర సంగ్రామము అనేది ఎప్పుడైతే దాని స్పిరిట్ మనం తెలుసుకోలేదో మనకి ఏమైపోయిందంటే దేవతలు అంటే వాళ్ళు అక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులు పెర్సన్స్ అని మనం దేవతలను నువ్వే పెర్సన్ కాదని శాస్త్రం చెబుతూ ఉంటాము మనం మనల్ని మనం పెర్సన్గా తీసుకుని దేవతలను కూడా పెర్సన్స్ కింద చేసి పెట్టేశాం దాంతో ఆ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మనకు ఉండే సంసారం అంతా దేవతలకు అంటగట్టే అది తర్వాత స్టెప్ అంటగట్టి కథలు రాసేసుకోవటం పురాణాలు రాసేసుకోవటం రాసేసుకుంటే ఇంక ఇప్పుడు ఇదిగో ఏదైనా మాట్లాడితే అదిగో అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అంటూ దిస్ వే ద ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ దేవా అన్నదే పోయింది సో ఈ ఉపోద్ఘాతం నేను మామూలుగా చెప్పి మాట్లాడివి ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు దేవశబ్దానికి మీకు అర్థం చెప్తా దేవశబ్దము అంటే కాస్మిక్ పవర్ అని అర్థం దివ్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి పదం దేవ అంటే కాస్మిక్ పవర్ కాస్మిక్ పవర్కి అనేక ఫ్యాసెట్స్ ఉంటాయి అనేక రూపాలు ఉంటాయి సో ఆ వైశ్విక శక్తికి అనేక రూపాలు ఉంటాయి సూర్యుడు ఆ శక్తి యొక్క ఒక రూపం అయితే చంద్రుడు మరో రూపం వాయువు ఇంకో రూపం సో గ్రావిటేషనల్ పవర్ ఇంకో రూపం మేఘములు వర్షములు అది ఇంకో రూపం సముద్రం ఇంకో రూపం సో ఇవన్నీ కూడా ఆ యూనివర్సల్ పవర్ యొక్క రూపాలు సో ఇది దేవత కాబట్టి వాయుర్ దేవత సూర్యోదేవత చంద్రమా దేవత ఇవన్నీ వేదంలో మంత్రం అలా ఉంటుంది నేను మొత్తం లిస్ట్ అంతా నాకు గుర్తులేదు ఇలా లిస్ట్ కింద ఇస్తాను అంటే దాని అర్థం ఎవరోలో సూర్యుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు చంద్రుడు అనేవాడు ఇంకో ఆయన ఉన్నాడు అని కాదు వాయు దేవత అంటే మీ చుట్టూ విసుతోంది వాయువు వేదం మంత్రం అదే మీ చుట్టూ వాయువు విస్తుంది దట్ ఈస్ దేవత సూర్యో దేవత చంద్రమా దేవత అగ్నిర్దేవత సో ఈ విధంగా అశ్వినో దేవత అశ్విని నక్షత్రాలు మనకు కనపడతాయి సూర్యుడు అవి దేవతలవి అని ఈ విధంగా మనకి ప్రత్యక్షంగా కనపడేటువంటి ఈ యూనివర్సల్ ఫినామినాన్ని కూడా దేవతలుగా శృతి ప్రతిపాదించాయి సో దేవత అంటే ఇట్ ఈజ్ ఎ స్పెషల్ కాస్మిక్ పవర్ ఇప్పుడు దేవతలు ఎంతమంది ఉండొచ్చు మీరు ఎలా ఎంతమంది అయినా చెప్పచ్చు ఒక్కటని చెప్పచ్చు దేవత ఒక్కటే ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈజ్ వన్ అప్పుడు దేవత ఒక్కటే అది చాందోగ్య చాందోగ్యలో సా దేవత ఐక్షత ఆ దేవత ఐక్ష్యత సంకల్పించింది అక్కడ మొత్తం ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈజ్ వన్ అని చెప్పారు ఆ దేవతని మూడని చెప్పొచ్చు ఐదని చెప్పొచ్చు ముప్పై అని చెప్పొచ్చు యాభై అని చెప్పచ్చు మూడు కోట్లని చెప్పచ్చు ఎందుకంటే యూనివర్సల్ పవర్ మేనిఫెస్టేషన్ వచ్చేసేపటికి అసంఖ్యాకములైన రూపాలుగా ఆ మాయాశక్తి ప్రకటమైపోతుంది ప్రతి రూపాన్ని ఓ దేవత అని మీరు అనవచ్చు సో ఈ కాస్మిక్ పవర్స్ దేవతలు అంటే కాస్మిక్ పవర్స్ అయితే మనం ఆ దేవతలని మనం ఆ శబ్దం సంస్కృత భాష ఆ దేవతని చెప్పే భాష ఒకటి ఉంటుంది ఒక పదం ఒకటి ఉంటుంది ఆ పదాన్ని బట్టి ఆ దేవతను మనం పెర్సానిఫై చేస్తాం ఎవ్రీథింగ్ ఈజ్ పెర్సానిఫికేషన్ సో వాయు వాయు అంటే గాలి ఇది దేవత వాయుర్దేవత వేదమంత్రం అది వాయువు గాలి దేవత గాలి దేవత అంటే గాలి ఒక యూనివర్సల్ పవర్ యొక్క ఒకనొక రూపము అనర్థం గాలి దేవత ఇప్పుడు అలా చెప్పినప్పుడు అది ఇంపెర్సనల్ ప్రెజెంటేషన్ వాయు గాలి అంటే పెర్సానిఫికేషన్ ఉంది ఇంపెర్సనల్గా ఉంది కదా సో గాలి అనే గాలి దేవత దేవత అంటే కాస్మిక్ పవర్ ఇంపెర్సనల్ గాలి ఇంపెర్సనల్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇంపెర్సనల్ దాంట్లో పెర్సన్ ప్రసక్తి లేదు గాలి ఒక మాయాశక్తి యొక్క అయితే విశ్వ విశ్వవ్యాపకమైన శక్తి యొక్క ఒక అనత రూపము గాలి దీంట్లో పెర్సనే ఉంది కానీ వాయు పుల్లింగ శబ్దం సంస్కృత భాషలో పుల్లింగ శబ్దం కాబట్టి పెర్సానిఫై అది ఒక శోభ కావ్య భక్తిలో ఉంటుంది వేదమంతా కూడా కావ్య భక్తిలో నడుస్తుంది కావ్యము యొక్క ధోరణిలో ఆ పెర్సానిఫికేషన్లో వాయువు అన్నదానికి గాలి అని అనకుండగాలి దేముడు అది పెర్సానిఫికేషన్ మీరు గాలి అన్నం మానేసి గాలిదేముడు అన్నారు కాబట్టి ఈ గాలి కాదు ఇంకొక ఉంటాడు ఇంకా ఇలా కుండలాలు పెట్టుకుని మెళ్ళలో ఇంత బరువులు ఆభరణాలు పెట్టుకుని ఒక కిరీటం హోట పెట్టుకుని చేతిలోనేమో కత్తి ఒక్కో ఏదో పెట్టుకుని ఉంటాడు అలాంటి ఆయన ఒక ఉంటాడు అని సినిమాల్లో చూపిస్తారు చూడండి అదిగో అది వాయుదేవుడి సో మచ్ సో కన్సర్న్ఫికేషన్లో ఒక శోభ ఉంది ఒక అందం ఉంది ప్రొవైడెడ్ యూ నో దిస్ స్పిరిట్ ఎఫ్ట్ ఇప్పుడు ఏమైపోతుందంటే వీడు వాయువుని ఆరాధించాలనుకోండి వీడు ఏం చేస్తారంటే ఈ గాలిని పక్కన పెట్టేస్తారు ఇది ఎందుకు పనికిరాదు బొమ్మ హోట తయారు చేసి సో ఈ విధంగా ఇది ఒక పెద్ద సమాజంలో చాలా విచిత్రమైన విషయం గోదావరి ఒడ్డున గోదావరి మాత యొక్క బొమ్మని మినిస్టర్ గారు వెళ్ళి అన్వీల్ చేసి వస్తారు మినిస్టర్ హా హే మినిస్టర్ ఓ పీఠాధిపతి నేను సంతోషిస్తాను మినిస్టర్ చేయడం ఏంటండి మినిస్టర్లు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు పీఠాలు పీఠాధిపతులు దేవతలు పూజలు పునస్కారాలు అవి ఎప్పుడు ఈ మినిస్టర్లు క్యాబినెట్ రీషఫుల్ అయినప్పుడల్లా మారిపోతూ ఉండరు మినిస్టర్లు ఎలక్షన్ అయినప్పుడు అలా మారిపోతూ ఉంటారు ఆ మినిస్టర్కి ఏదైనా కోపం వచ్చిందనుకోండి రిజైన్ చేస్తే మారిపోతాడు లేదా ఆ మినిస్టర్ మీద ప్రిమ ముఖ్యమంత్రి గారు కోపం వచ్చిందనుకోండి రిజైన్ చేస్తే మారిపోతారు మినిస్టరు దేవ దేవ దేవాభావాన్ని దేవతా విగ్రహాన్ని మినిస్టర్ అన్వీన్ సో ఈ లెవెల్కి తీసుకొచ్చారు కాబట్టి సో ది పాయింట్ ఈజ్ కాస్మిక్ పవర్ దేవత అంటే కాస్మిక్ పవర్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు ఈ శరీరము ఇది ఈ శరీరాన్ని నిలబెడుతున్నది నేనా లేకపోతే కాస్మిక్ పవర్సా కాస్మిక్ పవర్స్ నేను నిలబెడుతున్నానా ఈ శరీరాన్ని ఇప్పుడు గుండె కొట్టుకుంటోందంటే నేను అనే ఈగో యొక్క మహిమ చేత కొట్టుకుంటుందా లేకపోతే ఒక కాస్మిక్ పవర్ మూలంగా ఈ గుండె కొట్టుకుంటుందా గురితిత్తులు గాలిని పీల్చి రక్త ప్రసక్తము లైఫ్ లైఫ్ నిలబెడుతుందంటే అది ఆ యూనివర్సల్ పవర్ ఆ కాస్మిక్ పవర్ వాయువు అనే పవరు అది ఈ ఉపాధిలో రిఫ్లెక్ట్ అయిన కారణంగా ఈ ఉపాధి నిలబడింది నీరు దేవత ఆపో దేవత అదొక కాస్మిక్ పవర్ నీరు ఆ నీరు అనే కాస్మిక్ పవరు అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన కారణంగా అంటే మీరు తాగారు అని అర్థం రిఫ్లెక్ట్ అవ్వడం అంటే మీరు తాగారని అర్థం కారణంగా ఈ దేహం ఇలా నిలబడి ఉంది ఒక్క పిసర్ సెట్ ఇన్ అయిందంటే వాళ్ళు బాగా తగిలి దెన్ యూ విల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ దాట్ ఆపహా దేవత పృథివీ దేవత పృథ్వీ దేవత అంటే బ్రేక్ఫాస్ట్ ఆలస్యం అయితే గెలగల్లాడుకుంటాము అదే పృథివీ దేవత అంటే అర్థం పృథివీ అంటే అన్నం అన్నమే పృథివీ అంటే కాబట్టి ఈ దేవతలన్నీ కలిపి ఈ శరీరాన్ని నిలబెడుతున్నాయి ఈ సత్యాన్ని ఆయన గుర్తించాడు ఎవరు భార్గవో వైదర్భి వైదర్భీ భార్గవ ఆయన గుర్తించాడు ఆయనకు తెలుసు ఆ సత్యం ఎటు వచ్చి కొంచెం వివరాలు చెప్పండి మహాత్మా అని ప్రశ్నిస్తున్నాడు అంతే బేసిక్గా హీ న్యూ ఎయిట్ లేకపోతే అజ్ఞానం ఏమనుకుంటాడు ఈ శరీరాన్ని నేనే నిలబెట్టుకుంటున్నా నా శరీరాన్ని నేనే నిలబెట్టుకుంటున్నాను అని అనుకుంటాడు అంతేగాని చాలా స్థూలమైన బుద్ధి అంటే నా స్నానం నేనే చేశాను నా బ్రేక్ఫాస్ట్ నేనే చేశాను నా కాఫీ నేనే తాగాను కాబట్టి దీన్ని నేనే నిలబెట్టుకుంటున్నాను దేవతను నిలబెట్టడం దేవతల సంగతి మేము తర్వాత చూస్తున్నాం ఎప్పుడైనా వస్తారు వారానికి వస్తారు నెలకోసారో పూజ చేసినప్పుడు దేవతలు వస్తారు పిక్చర్లో అంతవరకు నేనే ఉన్నాను తప్పించి దేవతలు లేరు అని అనే అని చెప్పడు వీడు బట్ హీ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ దో హీ బిలీవ్స్ దాట్ అది అలా చెప్తాడని మంచి మీద ఎక్క అలా చెప్తాడని నేను అంటలేదు జీవన విధానము అటువంటి పరిస్థితిని అటువంటి అవగాహనలో నడుస్తోంది అని మనకు అర్థమైపోతుంది కాబట్టి భార్గవ వైద్యర్భ్యి అతనికి తెలుసు యూనివర్సల్ ఫోర్సెస్ ఈ ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవే దేవతలు అంటే అవి ఈ శరీరాన్ని నిలబెడుతున్నాయి అని తెలుసు దాన్ని కొంచెం మీరు వ్యవస్థితంగా మీరు చెప్తారా కత్యేవ దేవాహ ప్రజాం విధారజంటే ఎన్ని దేవతలు ఎంతమంది దేవతలు సో ఈ దేహాన్ని నిలబెడుతున్నాయి ఖతర ఏతత్ ప్రకాశ ఈ నిలబెట్టడం ఒకటి ప్రకాశింపజేయడం ఇంకొకటి నిలబెట్టడం అనేప్పటికీ కర్మేంద్రియాలవ్వచ్చు లేకపోతే పృథివ్యప్తేజో వాయు ఆకాశములు కావచ్చు ఎవ ఎవ్రిథింగ్ ఈజ్ దేవత ప్రకాశ ఎంతే అంటే మళ్ళీ దేవతలోనే మళ్ళీ హయ్యర్ లెవెల్ విజ్ఞానము విజ్ఞానానికి సంబంధించి ఇప్పుడు కాళ్ళు నడుస్తున్నాయి అనుకోండి కాళ్ళు నడుస్తున్నాయంటే ఇట్ ఈస్ ఏ దేవత దేవతాశక్తి నడిచే శక్తి ఉంది కనుక ఆ శక్తిని మనం వినియోగించి నేను నడుస్తున్నాను అని కానీ ఆ శక్తి మనం పెట్టుకున్న శక్తి కాదు ఆ ఈశ్వరుడు ఆ శక్తిని ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు కూడా కొంతమందికి తక్కువ ఇచ్చాడు మనకి తెలిసిపోతూ ఉంటుంది సో ఆ శక్తి మనకిచ్చాడు కాబట్టి అది ఒక శక్తి అది ఉండబట్టి దేహం ఇలా నిలిచి ఉన్నది సో కానీ ఆ శక్తి అది ప్రకాశకమైన శక్తి కాదు ప్రకాశింపజేసే శక్తి దానికి ఉండే మహిమ దానికి ఉంది కానీ ఈ కేటగిరీలో పడదు అందుకోసం వేరే అడిగారు కథరే ఏతత్ ప్రకాశయంతి ఈ దేవతలని రెండు వర్గాలు చేయండి కథ రే అంటే డతరచ్ ప్రచయం రెండింట్లో ఒకటి చెప్పేప్పుడు డతరచ్ అనే ప్రచయం వస్తుంది ఆ డాప్ ఉంటుంది డాప్ గురించి మీరు చెప్ప చేయకండి అది ఇత్సంజ్ఞావర్ణం సో డతమా డతరా సో డతమా అంటే వనమాంగ్ మెనీ డతరా అంటే వనమాంగ్ టూ సో కథ రెండు వర్గాలు ఆల్రెడీ ఆయన రెండు వర్గాలు ఆల్రెడీ ఆయనే చేశాడు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిపి నిలబెడుతూ ఉంటాయి దాంట్లో ఆ జ్ఞానేంద్రియముల గురించి కొంచెం మీరు వివరంగా చెప్పండి ఏని అంత అర్థం దాంట్లో ఇమిడియే ఉన్నది కతర ఏతత్ ప్రకాశ ఎంతే కహ్ పునరేషాం వరిష్ఠ ఇన్ని ఇంద్రియాలు ఇన్ని శక్తులు ఉన్నాయే ఈ దేవతలందరూ శక్తులు శక్తులకే దేవతలని పేరు ఈ శక్తులన్నింటిలో వరిష్ఠ కహ ఏది అన్నిటికంటే గొప్పది అని ఇంపెర్సనల్ క్వశ్చన్ దాన్ని మీరు పెర్సనల్గా మాట్లాడదలుచుకుంటే ఏ దేవత అందరి దేవతల గొప్పవాడు సంస్కృతంలో మీకు పెర్సనల్ ఇంపెర్సనల్ తెలీదు అది తెలుగులో చేసేప్పుడే వస్తుంది సో దట్ ఈస్ ది క్వశ్చన్ భాష్యం అథా అనంతరం హం భార్గవ హా వై దర్భ ప్రఛాథ అంటే అనంతరం తరువాత హ అంటే కిలా అలా అడిగేడట మనమేం చూసామా పెట్టామా అలా అడిగేడట కథ ఎవరడిగిందే ఎవరిని ఏనం ఈ పిప్పలాదమహర్షి ఎవరు భార్గవో వైదర్భి విదర్భదేశానికి చెందిన భార్గవుడు అడిగాడు పప్రచ్చ అడిగాడు ఏమని అడిగాడు అంటే హే భగవన్ గత ప్రజా శరీరలక్షణం విధారయంతే విశేషేణారయంతి హే భగవన్ ఓ పూజనీయ అంటే మర్యాదపూర్వకంగా అడుగుతా అయ్యా తమరు దయచేసి ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అడుగుతా సో హే భగవన్ సో కత్యేవ దేవాహ ఎంతమంది దేవతలు లేకపోతే ఎన్ని శక్తులు అలా ఇంపర్సనల్గా అయితే ఎన్ని శక్తులు దేవశబ్దానికి శక్తి అన్నారు పర్సనల్గా చెప్పాలంటే ఎంతమంది దేవతలు కత్యేవ దేవాహ ప్రజాం విధారయంతే ప్రజ అంటే మనిషి ప్రజలను మీరు విన్నారుగా ప్రజ అంటే మనిషి సో ప్రాణి అని కూడా చెప్పొచ్చు జనరల్ సెన్స్లో జాయంతే ఇది జంతువు లేకపోతే ప్రకృష్టైన జాయితే ఇది ప్రజ ప్రజ స్త్రీలంగా శబ్దం సో ఎనివే ప్రాణులు అని చెప్పొచ్చు లేకపోతే మోర్ స్పెసిఫిక్గా మనిషి అని చెప్పచ్చు యథా రాజా తథా ప్రజా ఏదో మీరు వినుంట ప్రజ అంటే మనిషి సో ఈ మనిషిని నిలబెట్టడం మనిషిని నిలబెట్టడం అంటే మనిషిని మీరు చూపించినప్పుడు ఇదిగో ఫలానా మనిషి అంటే మీరు దేని చూపిస్తున్నారు దేహాన్ని చూపిస్తున్నారు కాబట్టి శరీరమే మనిషి అని మనిషే శరీరమని ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుంది ఆ బేసిస్ మీదే ప్రశ్న వేసేది ప్రజా శరీర లక్షణం శరీరము అనే మనిషిని అంటే శరీరంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న మనిషిని ఒకవేళ మరి జ్ఞానైతే జ్ఞానైతే కూడా తెలుస్తూ ఆయనకి తాను శరీరం కాదని తెలిసిన శరీరాన్ని నిలబెట్టేది ఎవరు అనే ప్రశ్నకి జ్ఞాన శరీరం అయినా సరిపడుతుంది ఏమైనా ఇబ్బంది అనేది టాపిక్ అది కాదు ఇక్కడ ఇంకా శరీరాన్ని నిలబెట్టేది ఏది అని సో మనిషిని నిలబెట్టేది ఏది అనడం కంటే శరీరాన్ని నిలబెట్టేది ఏది అంటే బాగా ఉంటుంది ప్రశ్న ఎందుకంటే మనిషి అనేప్పటికి ఈగో పిక్చర్లోకి వచ్చేస్తుంది ఈగో ఈజ్ ఎ నాన్ ఎగ్జిస్టెంట్ ఫాల్స్ ఐటమ్ అంచేత అల్లా బుద్ధు దాన్ని పక్కన పెట్టి ఈ శరీరాన్ని నిలబెట్టి దేవతలు విధారయంతే వి అంటే విశేషేణ ధారయంతే విశేషేణ అంటే వేర్వేరుగా అంటే ఒక్క దేవతతోట అవుతున్నట్టుగా కాదు అంటే ఒకే దేవతని అనేక రూపాలుగా ఉపాధి భేదాన్ని బట్టి రూపభేదాన్ని మనసులో పెట్టుకుని విధారయంతే కన్ను చెవి ముక్కు గుండెకాయ కాళ్ళు చేతులు ఈ విధంగా వాగింద్రియము ఈ విధంగా వేర్వేరుగా విశేషంగా దేనికదే అదొక శక్తి సో ఆ విధంగా ఎన్ని శక్తులు ఈ శరీరాన్ని నిలబెడుతున్నాయి అలాగే విశేషేణ అన్నదాన్ని నేను భేద అనే అర్థంలో చెప్పాను విశేష శబ్దానికి అర్థం లేకపోతే గొప్పగా నిలబెడుతున్నాయి విశేషేణ ధార ఒక రకమైన మహిమ ఆ ధారణలో మనకు కనపడుతుంది సో విశేషంగా నిలబెడుతున్నాయి ఇప్పుడు కాళ్ళు ఉన్నాయనుకోండి ఒక శక్తి కాళ్ళకి విశేషంగా ప్రత్యేకంగా కాళ్ళకి సామర్థ్యాన్ని ఇస్తుంది వాగింద్రియానికి ఇంకో ఇంకో రకంగా కనపడే శక్తి వాగింద్రియానికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఇస్తుంది కాబట్టి విశేషేణ ధారయంతి కతరే బుద్ధీంద్రియకర్మేంద్రియ విభక్తనా ఏతత్ ప్రకాశనం స్వమాహాత్మ్య ప్రఖ్యాపనం ప్రకాశయంతే కతరే ఏతత్ ప్రకాశయంతే కతరే అంటే రెండు రెండు అని కాబట్టే శంకర్లు ఏమంటున్నారు బుద్ధీంద్రియ కర్మేంద్రియ విభక్తానాం ఈ శక్తులన్నీ ఉన్నాయి వీటిని రెండింటి రెండు యూనిట్స్ కింద జనరల్ విభాగం ఉంది దానికోసం పిప్పలాద మహర్షి దాకర్ అనక్కర్లేదు ఆ సంగతి తెలియాలంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయనే సంగతి మామూలుగా అంతటా తెలుసున్న సంగతే కాబట్టి బుద్ధీంద్రియ అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ రెండు రకాల ఇంద్రియాలుగా విభక్తానాం విభాగము చెంది ఉన్నటువంటి వీటిలో విభక్తానాం విభా విభాగము చెంది ఉన్న వాటిలో షష్ఠీ షష్ఠీ నిర్ధారణ నిర్ధారణ షష్ఠి అంటారు వన్ అమాంగ్ మెనీ అనే సెన్స్లో షష్ఠీ మీకు షష్ఠీ విభక్తి చెప్పినప్పుడు నేనేం చెప్పాను కి కు యొక్క లోపల అని చెప్పాను ఆ విభక్తి ప్రచయాలు సో లోపల అన్నది ఎమాంగ్ నిర్ధారణార్థం వన్ ఎమాంగ్ మెనీ ఇప్పుడు ఈ పది మందిలో ఒకడు ముందుకు రండి అన్నాం అనుకోండి సో మనుష్యానాం దశ మనుష్యానాం ఏక ఆగచ్చదు అని అంటాం మనుష్యానాం షష్ఠి బహువనం వేస్తాం ఎమాంగ్ మెనీ వన్ ఎమాంగ్ మెనీ అన్నప్పుడు షష్ఠి వేయవలసి ఉంటుంది బహూనాం ఏక ఏకోని మంత్రమే ఉంటుంది వన్ ఎమాంగ్ మెనీ అప్పుడు షష్ఠీ వేయాలి సప్తమే వేయకూడదు బహుశు ఏక అనకూడదు బహునాం ఏకహ సో ఆ విధంగా నిర్ధారణగా విభాగం చేసి ఉన్నాయి దాంట్లో కతరే ఏవి ఈ ఈ గ్రూపా ఆ గ్రూపా అవి ప్రకాశిస్తున్నాయి సో ఏతత్ ప్రకాశ ఏతత్ అంటే దీనిని దీనిని ప్రకాశిస్తు ప్రకాశింపజేయటము అంటే ఒక ప్రకాశనము అంటే ప్రకాశింపజేసే ఏతతంటే చూపిస్తున్నాడు దీనిని దీనిని అంటే దేన్ని ముక్కునా కన్నునా చెవిన అంటే మొత్తం దేహంలో ఒక ప్రకాశనము ఎందుకంటే ఏతాని అంటే కన్ను ముక్కు చెవి అని అలా బోజనంగా మనం దాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు అక్కడ ఏతతలు మంత్రం కాబట్టి ఏతత్కి ఏమర్థం చెప్పాలి అంటే ఒక ప్రకాశనము ప్రకాశింపజేసే సామర్థ్యము ఒక ప్రకాశనము మనకి అనుభవానికి వస్తూ ఉన్నది ప్రకాశనము అంటే ఏమిటి స్వమాహాత్మ్య ప్రఖ్యాపనం తన మహిమను ప్రకటము చేయుట సో కన్ను తన మహిమను ప్రకటన చేస్తూనే ఉంది చెవి తన యొక్క మహిమను తన సామర్థ్యాన్ని ప్రకటన చేస్తూ ఉంది ముక్కు తన మహిమను ప్రకటన చేస్తూ ఉంది బయట ఫౌన్ స్మెల్ వచ్చిందనుకోండి వెంటనే ముక్కు టక్కుమని మనకి చెప్పేస్తుంది మీరు కంతుతో చూడక్కర్లేకుండా తెలిసిపోతుంది ఏదో సంథింగ్ ఇసుకనండి కొంతమంది బూట్లు తొడుక్కుంటారు చూడండి వాళ్ళు సాక్స్ అలా సాక్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సాక్స్లో మీకు తెలియకుండానే చెమట ఎక్కువ పడుతుంది అనుకుంటా బహుశా నాకు చెప్పే మాట కాదు ఓకే సో సాక్స్ ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి అంటే వాటిని సబ్బులో పరసి క్లీన్ చేసి పెట్టుకోవాలి కానీ అన్నీ పాపం బాగా చేసుకుంటారు ఆ ఒక్క పని దగ్గరకు వచ్చేప్పటికీ అజాగ్రత్త పడిపోతారు దాంతో ఆ బూటు సాక్స్ ఉప్పగానే ఎయిండ్ ఆఫ్ ఫౌల్ స్మెల్ కబ్స్ అవుట్ ఒక సో నేను అమలుగా అవన్న వస్తు చూస్తూ ఎవళ్ళో వచ్చారు బూటు సాక్స్ బయట ఉప్పుతున్నారు అని నాకు తెలిసిపోతుంది నేను చూడక్కర్లేదు లేకపోతే వస్తువులు చూస్తూ ఉంటారు ఓ ఎవడో వచ్చారు బూట్ సాక్స్ ఉప్పుతున్నారు అది ఎవడో కూడా నేను చెప్పగలుగుతా ఒకప్పుడు నేనే కాదు మీరు కూడా చెప్పగలుగుతారు అది నా స్పెషల్ క్వాలిటీ కాదు అది అంటే ఆ బుక్కు అలాంటి మహిమ దానికి ఉన్నది ఆ మహిమను అది ఎప్పటికప్పుడు అలా ప్రకటింపజేస్తూనే ఉంటుంది అలాగే పోప్పు పెడుతున్నారనుకోండి వంటింట్లో మీకు తెలుసు పై న్యూస్ పేపర్ చూస్తుంటే మీకు తెలిసిపోతుంది పోప్పు పెడుతున్నారు గారెలు వండుతుంటే ఎన్ని గారెలుంటారో తెలిసిపోతుంది చెవి యొక్క మహిమ సో ఈ విధంగా స్వమహిమ ప్రఖ్యాపనం చేస్తూ ఉంటాయి ఇవన్నీ తమ మహాత్మ్యాన్ని ప్రకటన చేసుకున్నాయి కానీ అవి ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కంటైండ్ అని అనుకోరాదు కన్ను కన్ను దాంట్లో ఒక మహిమ ఉన్నది ఆ ప్రకాశన శక్తి ఉన్నది ఇజ్ ఇట్ ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ కంటెండ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాస్మిక్ పవర్ దట్ ఈస్ ది పాయింట్ సో వేదాంతంలో మనం ఏం బోధిస్తామంటే ఈగో ఏమంటుందంటే అది నా పవరే అంటుంది అది నాదేనండి నా కన్ను నేనే చూస్తున్నాను ఈగో అన్నీ తన నా కన్ను నా కన్ను అంటే మమ అయిపోయింది నేనే చూస్తున్నానంటే అహమ్మ అయిపోయింది మొత్తం మీద కబ్జా చేసి పెడుతుంది ఈగో సో ఎప్పుడే ఈగో కబ్జా చేసిన సందర్భంలో వాడికి సత్యం తెలియకుండా పోతుంది అంటే అది ఉన్నదానికీ ఈ చూపుకి సంబంధం లేదని వాడు అనుకుంటాడు కానీ చిత్రం ఏంటంటే దేర్ ఈజ్ వన్ కాస్మిక్ పవర్ అవుట్ సైడ్ ఆ కాస్మిక్ పవరే ఇక్కడ చూపులాగా ప్రకటమవుతోంది ఆ కాస్మిక్ పవర్కి దేవత అని పేరు ఆ దేవతయే సూర్య కాబట్టి జగత్తునంతనే ప్రకాశింపజేసేది సూర్యుడు కంటికి చూపును ఇచ్చేది కూడా సూర్యుడే ఆ కాంటాక్ట్ ఉంటుండే ఎప్పుడు కూడా యూనివర్సల్ పవర్కి ఈ దేహంలో ప్రకటమవుట రిఫ్లెక్ట్ అవ్వటా అనేది ఉంటుంది ఈ దేహానికి ఆ సామర్థ్యం ఉంది అలా రిఫ్లెక్ట్ చేసే శక్తి ఈ దేహానికి ఉంది కాబట్టి సో ఆ దేవత యూనివర్సల్గా కాస్మిక్ పవర్గా ఉన్న దేవతే అధ్యాత్మమునందు ఉంటుంది బయట ఎన్ని దేవతలు ఉంటే అన్ని దేవతలు ఇక్కడ ఉంటాయి బయట లేని దేవతలు ఎక్కడుంటారు దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహము దేవానామాయ దేవాలయ అంటే ఈ కాస్మిక్ పవర్స్ అన్నిటికీ కూడా ఇట్ ది మైక్రో ఇట్ ఈస్ ది సోర్స్ వేర్ యూ కెన్ రికగ్నైజ్ ఆల్ కాస్మిక్ పవర్స్ ఇది ఎలాగంటే ఇప్పుడు అమెరికా వాడు దొ ఒక జిప్పు తయారు చేశాడు అనుకోండి ఆ జిప్పు మీరు పట్టుకొచ్చి దాన్ని ఎగ్జామిన్ చేశారనుకోండి వాళ్ళ దగ్గర తయారైన మిలియన్స్ ఆఫ్ జిప్స్ యొక్క క్వాలిటీ మీకు దీన్ని దీన్ని ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది ఏ మెటీరియల్ వాడాడు ఆ మిలియన్స్ ఆఫ్ వాటిలో ఏ మెటీరియల్ వాడాడు తెలియాలంటే ఏం చేయాలి ప్రతి జిప్పు మీరు పరిశీలించక్కర్లేదు ఈ ఒక్క జిప్పు పరిశీలిస్తే మిలియన్స్ ఆఫ్ జిప్స్లో ఏం వాడారో తెలిసిపోతుంది ఎలా చేశారు ఎలాంటి డిజైన్ ఉపయోగించాడు అని ఒక్కదాన్ని పరిశీలిస్తే చాలు సో అదేవిధంగా ఒక్క దేహాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం యూనివర్స్ అంతా ఎన్ని పవర్స్ ఉన్నాయి అన్నది ఈ దేహాన్ని బట్టి తెలిసిపోతుంది మనుష్య దేహాన్ని బట్టి తెలిసిపోతుంది ఎందుకంటే మానవుడు ప్రకృతి యొక్క పరిణామంలో సర్వో సర్వోత్తమ స్థానంలో లేకపోతే సర్వోన్నత స్థానంలో మానవుడు ఉంటాడు హీఈస్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద నేచర్స్ ఇవల్యూషన్ అలా ఇవాల్వ్ అయి ఇవాల్వ్ అయి ఇవాల్వ్ అయ్యి మనిషి వచ్చాడు ఎందుకంటే బెటర్ ఇవల్యూషన్ ఇంతవరకు రాలేదు డైనోసార్స్ వచ్చినా కూడా మనిషికంటే తక్కువే మనిషి ఏం చేస్తాడంటే కొన్ని వేల పశువులని ఈ వైడ్ వెస్ట్ అని టెక్సస్లోనూ అక్కడ కొన్ని వేల పశువులని ఒక్క కౌబాయ్ ఉంటాడు ఒక్క కౌబాయ్ వాడుకో రెండు కుక్కలు ఉంటాయి వాడు ఆ కుక్కలకి వీడు ఇన్స్ట్రక్షన్స్ విజిల్ ద్వారా ఇస్తాడు సో ఒకొక్కని ఈ ఫ్లాంక్లో పెడతాడు ఇంకొకొక్కని ఆ ఫ్లాంక్లో పెడతాడు గుర్రం మీద ఉంటాడు ఈ పదివేల పశువుల్ని వాడు యాభై మేళ్ళు తీసుకుపోతాడు ఒకే లైన్లో తీసుకుపోతాడు ఇట్స్ ఏ మూమెంట్ ఆఫ్ క్యాటిల్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈస్ అవే నడిచేస్తాయి వాటిని మీరు ట్రక్కుల్లోనో వాటిల్లోనో పెట్టి తీసుకెళ్ళాలంటే చాలా అవే నడిచేస్తాయి దేవాక్ దెబ్బలు అవి నడిచి లోపల వాటి గిట్టల కింద పడి ఈ గ్రాస్ ల్యాండ్స్ అన్నీ పడైపోతాయి తొక్కేస్తాయి తొక్కేస్తే ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది ఆ ల్యాండ్ అలా కాబట్టి వాడు రూట్ ఫిక్స్ చేసుకుని ఆ రూట్లో ఆ కుక్కల్ని రెండు కుక్కలను పెట్టుకుని వాడు ఒక్కడూ ఈ పది పదివేల పశువులను నడిపించబోతుంది పదివేల పశువుల ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత వీడి ముందు వీడు రెండు ఒక్క పశువు చాలు వీడిని నేల మీద పారేసి ఈడ్చి పారేట ఒక్కటి చాలు కానీ వీడు విజ్ఞాన ఉపయోగించి ఇన్ని పశువులను నడిపిస్తారు కాబట్టి సో ఒక ఒక మహాత్ మనిషి ఈజ్ ది ఈజ్ ది హయ్యస్ట్ ప్రోడక్ట్ ది మోస్ట్ గ్లోరియస్ ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ సివల్యూషన్ కనుక మనిషిని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే మీకు ఆ మనిషిలో ఈశ్వరుని యొక్క మహిమంతా కూడా బాగా గోచితం అవుతూ ఉంటుంది కాబట్టి అంజతనే ప్రజాం విధారయంతే మనుష్య దేహాన్ని మనిషిని మనం శాంపుల్గా తీసుకుంటూ ఉంటాము సో స్వమాహాత్మ్య ప్రఖ్యాపనం ప్రకాశయంతే సో ఆ ప్రతి చోట కూడా మీకు ప్రకాశశక్తి కనపడుతోంది ఇక్కడ కన్ను దగ్గర ప్రకాశం ఉన్నది చెవి దగ్గర ప్రకాశం ఉన్నది ఈ ప్రకాశములనన్నింటినీ ప్రకాశింపజేసేది ఏమిటి అవి ఏకమా ఒకట మెనీయా సో అవి పది ఉన్నాయనుకోండి ఐదు ఉన్నాయనుకోండి ఐదింటినే ఐదు వేరు వేరు ప్రకాశింప చేసుకున్నాయనుకోండి సపోజ్ అలాగ మీరు కౌంట్ చేశారనుకోండి వాటిల్లో శ్రేష్టమైనది ఏదైనా ఒకటి ఉందా ఉంటే అదేమిటి అని ఈ విధంగా అధ్యాత్మం గురించి ఒక చక్కటి విచారం మీరు ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి ప్రశ్నను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ప్రశ్నని చదివేసే ఆన్సర్ కోసం చూసి వాడికి వాడికి పక్కవాడు చెప్పాలి ఆన్సర్ వాడు కనుక్కోలేడు ఆన్సర్ మ్యాథమెటిక్స్ ప్రశ్న చదివారు అనుకోండి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది ఒక్కవాటి దాంట్లో ఉంటుంది ఇటుపక్క చూస్తారు అటు పక్క చూస్తారు ఆ ప్రశ్నలోనే ఉంటుంది ఆన్సర్ కాబట్టి మీరు కనుక సరైన ప్రశ్న వేసి సరిగ్గా ప్రశ్నను అర్థం చేసుకుంటే దాంట్లో సొల్యూషన్ దాంట్లోనే ఉంటుంది అదేతనే ప్రశ్నకి వివరణ ఎక్కువ ఇస్తారు ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ప్రశ్న చదివేసి వెంటనే ఆన్సర్స్ అని ఉంటుంది వెనకాల ఆన్సర్స్ పేజే మూడో ఎక్సర్సైజ్ ఏడో లెక్క ఆన్సర్ ఎంత ఏముంటుంది జీరో ఉంటుంది ఆన్సర్ మీరు ఆన్సర్స్ పుస్తకాలు తీసుకోండి మ్యాథమెటిక్స్ పుస్తకం జీరో ఉంటుంది దాని పైదానికి జీరో ఉంటుంది కింద దానికి జీరో ఉంటుంది అన్నిటికీ జీరోయే ఉంటుంది ఆన్సర్ ఏం చేస్తారు ఏం తెలుసు మీకు ఒక కుర్రాడు ఓ లెక్క అడిగిన లెక్క ఉంది లెక్క ఏంటంటే సీక్వెన్స్ స్క్వేర్ తేట ప్లస్ కార్ట్ స్క్వేర్ సీక్వెన్స్ స్క్వేర్ తేటా మైనస్ సీకెండ్ స్క్వేర్ square theta ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాడు ఈ వది లెక్క సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ టెన్ స్క్వేర్ థీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ థీటా ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఉంది వాడు వెంటనే ఆన్సర్ వెనకాలకి తిప్పిపోతున్నాడు నేనన్నాను జీరో ఉంటుంది లేరా నువ్వు దానికి వేసిన చూడకు దీని సంగతి ఏమిటో చూడని చెప్పా అంటే ఎలా తెలుసు స్వామీజీవి కల నాకు తెలిసిన జీరో ఉంటుంది దీనికే కాదు దీని పైదానికి జీరో ఉంటుంది కింద దానికి జీరో ఉంటుందంటే వాడు చూసి అవును స్వామీజీ కరెక్టే అంటాడు ఆన్సర్ చూస్తే మీకేం తెలుస్తుందండి ఏమిటి సీకెండ్ స్క్వేర్ తిట్టా అంటే ఏమిటి వన్ బై దిస్ ఇస్ సైన్ బై కాస్ట్ బై అని వేసి ఓహో లిటస్ట్ ఎకే డినామినేటర్ డినామినేటర్ తీసుకుంటే వస్తుంది ఓ ఇది వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి సైన్స్ స్క్వేర్ తేటా ప్లస్ కాస్వేర్ తిటా ఈక్వల్ టు వన్ లెటర్ ఎయిట్ ఇప్పుడు ఎంత వస్తుంది జీరో వస్తుంది అది చూడాలి కానీ నువ్వు అక్కడ ఉన్న స్టెప్ చూడాలి కానీ ఆన్సర్ చూస్తే ఎంత తెలుస్తుంది జీవితంలో కూడా మనకి ఆన్సర్స్ కావాలి ఇది మ్యాథమెటిక్స్ పాఠని చెప్తున్నాను అనుకోద్దు నేను జీవితమే పాఠం చెప్తున్నాను మనకి వీ వాంట్ క్విక్ ఆన్సర్స్ ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మీకు సమస్య వస్తే నేను ఇలా మీ నేను ఇది మామూలుగా స్వామీజీకి అలవాటు వెళ్ళి మీరు అలానేసుకుంటే నేను చేయగలిగింది లేకపోనా అనుకుంటే అనుకోండి తప్పేం లేదు బట్ నాకు అలా కనపడుతూ ఉంటుంది నేను చెప్పకుండా ఉండలేకపోతాను మీకు సమస్య వచ్చిందనుకోండి మీకు సమస్య వస్తే మీరు ఏం చేస్తారంటే సపోజ్ మీరు సపోజ్ లెటర్స్ సపోజ్ యూ హ్యావ్ సమ్ ఎకనామిక్ ప్రాబ్లం ఏదో సమ ఎకనామిక్స్లో ఏదో తేడా వచ్చేసాం ఎకనామిక్ ప్రాబ్లం డబ్బుకు సంబంధించి ఏదో ఇబ్బందులు పడ్డారనుకోండి మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి న్యాచురల్లీ యూ నీట్ ది సొల్యూషన్ ఫర్ ఇట్ మీరేం చేస్తారో తెలిసినా ఒక అంజనం వేసి వాడి దగ్గరికి వెళ్తారు అంజనం వేస్తామని వాడు ఒకడు బోర్డు పెట్టుకుని ఉంటాడు వాడి దగ్గరికి వెళ్తారు అంటే వాడి దగ్గరికి వెళ్ళారంటే అర్థం ఏంటో తెలిసినా మీకు ఇదిగో ప్రాబ్లము దీని ఆన్సర్ ఎక్కడా అని చూస్తున్నారనమాట అంతే కదా వాడు ఆన్సర్ చెప్పేస్తాడు మీకు వెంటనే వాడు ఆన్సర్ చెప్పేస్తాడు మీరు ఆన్సర్ పట్టేసుకుంటారు దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంత రాంగ్ అప్రోచ్ అదే దాని ఇంకోటి లేదు ఏమండి నేనంటాను అంజనం వాడి దగ్గర అలట్ పెట్టండి వాడు చెప్పే ఆన్సర్ కరెక్టే అని కొన్ని పోనీ లెటెడ్ మీదే కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మీరు పేజీ తిరగేస్తే కరెక్ట్ ఆన్సర్ ఉండదు అక్కడ కరెక్ట్ ఆన్సరే ఉంటుంది మీరు ముందే పేజీ తిరగేశారంటే మీరు ఆల్రెడీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ డిఫీట్ అని అర్థం లెక్క ఏం చేస్తాడు వాడు ముందే ఆన్సర్ కేసి తిప్పిన వాడు లెక్క ఏం చేస్తాడు అండి అలా కాకుండా మీరు అంజనం దగ్గరికి అంజనం వేసి వాడి దగ్గరకు తాయిత్తు కట్టి వాడి దగ్గరకు పారిపోయారు పరిగెత్తారంటే ఆల్రెడీ మీరు పలాయన వాదనలో పడిపోయారని అర్థం మీరు ఇష్యూని మీరేం సెటిల్ చేస్తారు వాడు సెటిల్ చేసి పెట్టాలి మీరు వాడేం సెటిల్ చేస్తారు వాడి ఇష్యూని ఆ లెక్కల ఇష్యూ సెటిల్ చేసి వాడైతే వాడు అసలు ఈ బోర్డు అది పెట్టి వాడు ఎందుకు చేస్తాడు వాడు ఇంకా ఇంకో రకంగా ఉండేవాడు ఉంటాడు ఒక ఆయన చిలక చూస్తుని చెప్పి ఆయన చిలక చూస్తే చిలక చూస్తూ ఉంటే వెళ్తున్నాడు స్వామీజీ చిలక చూస్తే చెప్పించుకుంటారా అంటే ఎంత తీసుకుంటావు పది రూపాయలు తీసుకుంటారు సార్ ఓన్లీలో తీసుకో అని పది రూపాయలు ఇచ్చి వాడు పెట్టు ఒప్పుబోతుంటే పెట్టేం ఒప్పుకోవాలి వెళ్ళి హ్యావ్ ఎవర్ కప్ ఆఫ్ కాఫీ సో నా చిలక చూస్తే చెప్పేసి నా జీవితంలో భవిష్యత్తు చెప్పగలిగిన సమర్థుడు అతను పాపం గొడుగుటి చేతబట్టి ఓ చేత పట్టుకున్న ఓ చిలకని పిచ్చి చిలకని దాంట్లో బట్టి వాడు ఈ ఊళ్ళో పట్టి ఎండలో వాడిందుకు తిరుగుతాడండి అంతటి సామర్థ్యం ఉన్నవాడు అయితే వాడికి ఏదైనా మీరు హెల్ప్ చేయాలి కానీ వాడు మొన్న ఏదో ఉద్ధరిస్తాడని మీరు ఎలా అనుకుంటారు కాబట్టి సో మీకు ఎకనామిక్ ప్రాబ్లం ఉంటే మీరేం చేయాలంటే మీరు రెండు పనులు చేయాలి ఒకటి ఈ ఎకనామిక్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది యూ ఎగ్జామినట్ యూ నో బెటర్ ఉళ్ వాళ్ళ యూ ఆస్క్ యువర్ బెటర్ హ్యాఫ్ షీ నోస్ ఆల్సో మీరిద్దరు కూర్చునే యూ డిస్కస్ ఇట్ యూ అండర్స్టాండ్ ఇట్ ఎందుకు వచ్చింది మనం ఎక్కడ పప్పులో ఎక్కడో కాలేసం అందుకోసం వచ్చింది నెంబర్ వన్ ముందు యూ ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ నెంబర్ టూ హౌ టు ఓవర్కమ్ ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్కమ్ చేసేందుకు మూడు మార్గాలు ఉన్నాయి నెంబర్ వన్ యూ రిడ్యూస్ ఎక్స్పెండిచర్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి నెంబర్ టూ యు మేక్ సమ్ ఎక్స్ట్రా మనీ నేను కరెక్ట్ మెథడ్ గురించి మనసులో పెట్టుకుని చెప్తున్నా యోగ్యమైన పద్ధతిలో ట్రై టు మేక్ సమ్ ఎక్స్ట్రా మనీ పాసిబుల్ నెంబర్ త్రీ శిసూక్తం మీరు చదివారు కాబట్టి శ్రీ సూక్తం రోజు సాయంకాలం పూట పారాయణం చేసుకోండి యూ ఇన్వోక్ ది గ్రేస్ ఆఫ్ ఈశ్వరా ఆల్సో ఈ రెండు పనులు చేస్తూ శ్రీ సూక్తం ఈ రెండు పనులు చేయకుండా శ్రీ సూక్తం నేను ఒప్పుకోను మీ ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకుని శిసూక్తం రోజు ఒక్కసారి పారాయణ పొద్దు నుంచి సాయంకాలం దాకా శిసూక్తం పారాయణ చేస్తే మీకు పైనుంచి కనకధారాస్తం శంకరులు చదివారు ఉండలేవో పడ్డాయని అలాగవుతుందా శంకరులకు అయింది మీకు అవధావు కనుక యూ డూ దిస్ ఈజె సో మీకు క్వశ్చన్లో సమాధానం ఉంటుంది కానీ క్వశ్చన్ విధులు పెట్టేసి మీరేమో ఆస్ట్రాలజీ దగ్గరికి వాస్తువాడి దగ్గరికి తాయత్న దగ్గరికి పరిగెడితే ఏం సమాధానం వస్తుంది యుక్కలు చేసేవాడు ఆన్సర్లుగా పేజీ పెట్టుకున్నట్టు ఉంటుంది అది తెలివైన పద్ధతి కాదు ప్రాబ్లంలో ఉంటుంది సొల్యూషన్ ఒక యంగ్ మ్యాన్ నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఐ లవ్ ఏ యంగ్ లేడీ ఇది అమెరికన్ ప్రాబ్లమ్ ఇది ఐ లవ్ ఏ యంగ్ లేడీ ఆ లేడీ కూడా క్లాస్కి వచ్చింది మరి క్లాసులకు వచ్చి మీరు ఈ వేషాలు ఏమిటయ్యారని నేను కోప్పడ్డాను కూడా సో ఐ లవ్ ఎ యంగ్ లేడీ కానీ ఆమె షీఈస్ నాట్ షోయింగ్ అనే ఇంట్రెస్ట్ ఇన్ మీ సో మీరు ఏదైనా మంత్రం చెప్తారా వశీకరణ మంత్రం ఉన్నాయి నాకు తెలుసు కూడా ఇది ఇంట్లో చిత్రం నాకు తెలుసు కూడా నాకు తెలియదు మీరు అనుకోద్దు నాకు తెలుసు సౌందర్య లహరంలో శ్లోకం ఒకటి ఉంది నరం వర్షీయాంశం అంటూ శ్లోకం ఒకటి ఆ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పారాయణ చేసినట్లయితే పురుషుడికి స్త్రీ స్త్రీకి పురుషుడు పరస్పరం ప్రేమ కురుస్తుంది అని అక్కడ ఫలాన్ని అలాగ వ్యాఖ్యాతులు చెప్పారు ఇట్ ఈస్ దేర్ నేను అది చెప్పగలుగుతాను బట్ ఐ గిడ్ నాట్ టెల్ దాట్ నేను అన్నాను వై షీ న్ షో ఇంట్రెస్టింగ్ డూ ఫైండ్ అవుట్ యూ ఎగ్జామిన్ దట్ ఇష్యూ యూ క్ ఇన్ ఇట్ వై షీ న్ షో ఇంట్రెస్టింగ్ జూ ప్రాబ్లీ షీ లవ్ సమదర్ జెంట్లు probably she doesn't uh, like to have like to marry now why don't you discuss with her lagapothe like, any other behave shall i have a word with her edhena allage edhena problem nu meer direct ga attack chesi i i bless you you you may lord bless you soniki vivaha prapti rastu nenu aashirvadam chestunnanu roju eeshwaruni prarthinchu make an effort it may work it may not work let us see it worked ఫైనల్ ఇట్ వర్క్ అలాగే ప్రాబ్లమ్ని అటాక్ చేయాలి కానీ ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి ఆన్సర్ పుస్తకం చూడడం అనేది అది లెక్కలు నేర్చుకునే వాడి పద్ధతి కాదు మనము వెంటనే ప్రాబ్లంను పక్కన పెట్టేసి ఒక ఒక మిస్టిఫై మిస్టికల్ ఆన్సర్ని మీరు చూస్తున్నారంటే యు ఆర్ మేకింగ్ ఎ రాంగ్ మిస్టేక్ దేర్ ఆర్ దేర్ ఈజ్ నో మిస్టర్ ఇన్ దిస్ క్రియేషన్ ఎవరిథింగ్ ఈజ్ క్లీన్ ఎవరి నేచర్స్ లాస్ ఉన్నాయి లాస్ ప్రకారమే నడుస్తుందంతా కూడా దెర్ ఈజ్ నో మిస్టరీ కాబట్టి మీకు నేచర్స్ లాస్ని బెండ్ చేసేసి ట్విస్ట్ చేసేసి మీకు అనుకూలంగా దేవుడు అక్కడ చేయడానికి కూర్చున్నాడు మీరు పూర్తి చేసేస్తే మీకు అనుకూలంగా ట్విస్ట్ చేసేసి చేసేస్తాడు లైక్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా చేసేస్తాడు మీరు ఎన్నడో అనుకోద్ద దేవుడు ఈజ్ నాట్ లైక్ ఏ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు మీ దగ్గర డబ్బులు తినేసి మీ ఎఫ్ఐఆర్ని ఇట్టించేట్టు తిప్పిరాసి అట్నించెట్టు తిప్పిరా లేకపోతే ఎఫ్ఐఆర్ని కనపడకుండా వచ్చేసి మీకు సహకరిస్తాడు అలాంటి సహకారం మీకు దేవుడి ఇవ్వాలని మీరు అనుకోవడం పొరపాటు కాబట్టి యూ ఎగ్జామ్ ఇన్ ది ప్రాబ్లమ్ వాట్ ఈజ్ మై ప్రాబ్లం నాకు ఉండొచ్చు ఏముంది ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ మై ఓన్ ఐ షుడ్ ఎగ్జామ్ ది ప్రాబ్లమ్ ఐ కెన్ టేక్ యువర్ హెల్ప్ బట్ ఎక్కడికో పలుగులు ఎత్తి పద్ధతి కాదు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరి పద్ధతి కూడా ఉంటుంది మన కర్తవ్యాన్ని మనం చేసుకుని ఈశ్వరుని అనుగ్రహాన్ని కోరాలి మనం పుస్తకం మూసే ఆన్సర్ కాగితాల దగ్గర పెట్టుకుంటానంటే ఎక్కడ గురుతుంది మనిషికి ఈ సంస్కారాన్ని అలవాటు చేస్తాయి సచి వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ దే దే హ్యావ్ దయర్ ఓన్ గ్లోరీ కానీ ఈ రకంగా వాటిని అప్లై చేసేటువంటి ఒక సంస్కారం అలవాటు వీడు హీ బికమ్స్ సైకలాజికల్లీ డిపెండెంట్ ఆ పన్ దోస్ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ వచ్చేస్తుంది ఆ మై మైండ్కి ఒక వీక్నెస్ వచ్చేస్తుంది ఆన్సర్ పేజీని తిప్పే వీక్నెస్ కనుక స్టూడెంట్కి వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది వాడు ఆన్సర్ పేజీకి చూడకూడదు లెక్క చూడాలి చూస్తే వాడు సాల్వ్ చేయాలి కాబట్టి అలాగే జీవితం కూడా ఎందుకునో చెప్పాలనిపించి చెప్పాను కాబట్టి స్వప్రకాశ వీటిల్లో ప్రధానమైన శక్తి ఏది అందాము కోసం పునః వరిష్ట ప్రధాన కార్యకరణ లక్షణానామితి ఇక్కడ రెండు ప్రశ్నలు వచ్చాయి విధార నిలబెట్టుతున్నాయి అంటే ఒక ఫిజికల్ మెటీరియల్ అవసరం నిలబెట్టడానికి దేహాన్ని నిలబెట్టడానికి ఫిజికల్ మెటీరియల్ అవసరం కాబట్టి ఆ ప్రశ్న దేహాన్ని నిలబెట్టేటువంటి ఈ ఎలిమెంట్స్ పంచభూతానికి సంబంధించి ఉంది ఆ ప్రశ్న తర్వాత దాన్ని ఏ రెండు ప్రకాశింపజేస్తున్నాయని మీరు అడిగారో అది బుద్ధీంద్రియ కర్మేంద్రియాలను కవర్ కవర్ చేసినట్టుగా ఉంది ఆ ప్రశ్న కాబట్టి ఇంతమటుకు తెలుస్తూనే ఉంటాయి అతనికి అడిగి అతనికి తెలుస్తుంది అతనికి కావాల్సింది ఏంటంటే వీటిల్లో ఉండే పరస్పర విశిష్టత దేనికంటే గొప్పది వీటి అన్నింటిలోకి శ్రేష్టమైనది ఒకటి ఉన్నదా సో వా వాటి ఇంటర్ రిలేషన్షిప్ ఏమిటి అలాగంటే ఒక సత్యాన్ని తెలుసుకుందామని అతను ప్రశ్న వేశాడు ఈగోకేమీ సంబంధం లేదనే ఒక అద్భుతమైన జ్ఞానం కూడా అతనికి ఉంది అంచేతనే ఆ ప్రశ్న వేశాడు సో వీటిలో వరిష్టమైనదేది శ్రేష్టమైనది సో వీటిల్లో అంటే యషాం పునః వీటి మధ్యలో కహ అసౌ వరిష్ట ఈ శ్రేష్టమైనది ఏది సో వీటిల్లో అంటే ఫస్ట్ ప్రశ్న ఏదైతే ఉందో కచ్చేవదేవా ప్రజ ప్రజాం విధారయంతే కార్య కార్య అంటే ఫిజికల్ బాడీ సెకండ్ ప్రశ్న ఏతత్ ప్రకాశయంతే కరణ కరణ అంటే ఇంద్రియములు కార్య లక్షణానాం సో కార్యములో ఇట్ ఈస్ ఎస్ ఇట్స్ అసెంబ్లీ దెర్ ఆర్ ఎఫ్యూ థింగ్స్ ఇన్ ఇట్ కరణాలు ఒక ఐదు ఒక ఐదు పది ఐదు అనే మాట్లాకపోయినా రెండు వర్గాలు ఉన్నాయి సో ఒక కార్యవర్గం ఉన్నది రెండు కరణ వర్గములు ఉన్నాయి మొత్తం మూడు వర్గాలు ఉన్నాయి ఒక్కొక్క వర్గంలో మళ్ళీ డివిషన్స్ ఒక్కొక్క వర్గంలో ఐదు ఉండొచ్చు పది ఉండొచ్చు వాటెవర్ ఈ మొత్తం సమాహారంలో సముదాయంలో విచ్ ఈస్ ది మోస్ట్ ప్రామినెంట్ వారిష్టహ వీటిలో శ్రేష్టమైనది ఏది అని ప్రశ్న అంత అధ్యాత్మ విచారం చూడండి అధ్యాత్మ విచారం మనిషిని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకుపోతుంది సో ఎలాగంటే ఒక చోట విద్యారణ్య స్వామి అంటారు మానవుడు బహిర్ముఖుడుగా ఉండి దుఃఖాన్ని అనుభవిస్తాడు అంతర్ముఖుడై శాంతి సౌఖ్యాలను పొందుతాడు అని ఒక థంబురులాగే చెప్తారు మీకు ఏదైనా టాప్ ఏదైనా అంశంలో ఏదైనా సమయంలో మీకు మనస్సు దుఃఖాన్ని కలిగి ఉంది అంటే మీరు వెంటనే మనం బహిర్ముఖులుగా ఉన్నాము అని గుర్తుపట్టాలి గుర్తుపట్ట కల తెలుస్తూనే ఉంది బహిర్ముఖులుగా ఉన్నప్పుడే మీరు దుఃఖాన్ని పొందుతారు మీరు బహిర్ముఖులుగా ఉండకపోతే మీకు దుఃఖం కలగదు ఇంట్లో కూర్చుని కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుని లంచ్ కోసం వెయిటింగ్లో ఉండి మీరు ఏదో భావన చేస్తారు చేసి మనసు చెడగొట్టుకుంటారు ఏదో అంతే కదండి ఏదో భావన ఏం భావన చేస్తారు